కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై ఆరు సాసముఖానడె సాసముఖ ఆసల పరివారము అవధారుదేవా మత్తిలి జీవుడనేటి మహిమ గలుగు రాజు చిత్తమనయడి పెద్ద సింహాసనం వెక్కి పత్తితో పంచేంద్రియపు పరివారము గొలువ చిత్తజు పారుపత్యముశేసిదివో కడుమదించినహంకారమనే ఏనుగపై ఎడనెడనెక్కి తోలీనిదే జీవుడను రాజు పడిబడి కర్మముల పౌజులు దీర్చరో వెడమాయ పట్టణపు వీధులనేగేనీ మించిన సంసారమనే మేడలోనే కాంతమున పుంచి జీవుడనే రాజు భోగము భోగించగా అంచల అంచెల శ్రీవేంకటేశుడనే దేవుడు వచ్చి మంచి మంచితనమున తానే మన్నించినదివో